ఏది రాశావంటే స్వరూప జ్ఞానం ఆత్మ జ్ఞానం కాబట్టి శాస్త్రము గురువు ఈశ్వరుడు ఈ ముగ్గురు కలిసి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు చదవం ఏ పనికైనా నేను చేస్తూ ఉన్నాను అని ప్రవర్తించేటప్పుడు చేస్తూ అన్నది చేస్తాం నేను అంతే కర్త కర్మ క్రియ ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోమని మనకి ఐదో క్లాస్లో పాఠం చెప్తారు అందుకే తెలుగు భాషలో కర్త కర్మ క్రియ వెరీ ఇంపార్టెంట్ కొన్ని భాషలు ఉన్నాయి వాటిలో కర్త కర్మ క్రియ మూడు ఉండవండి రెండే ఉంటాయి కర్మక్రియ రెండే ఉంటాయి అంతే కర్త సైలెంట్ అనమాట కనబడ్డవాడు అలాగే కర్త కర్మ క్రియలలో ఎవరు ఇంపార్టెంట్ అంటే నేను ఉంటేనే కదా ఏ ఆలోచన చేసిన ఏ పని చేసిన చేష్ట చేష్ట అన్న శబ్దంలో కూడా చైతన్యం అంతర్లీనంగా ఉంది చైత్యము చైతన్యము చేష్ట అదో త్రిపుటి ఇది గుర్తుపెట్టుకోండి చైతన్యం ఉనికి శైత్యము మధ్యలో ప్రకాశింపజేసే సూక్ష్మాంగం ప్రేరేపించేటటువంటి సూక్ష్మాంగం చైత్యము చేష్ట భౌతికంగా చేసేది స్థూలదేహంతో చేసేది అలాగే కర్త ఉనికి కర్మ నీ సూక్ష్మ శరీరంలో వచ్చేటటువంటి ఆలోచనలు ప్రేరణలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా ఎంత కావాలి ఇది కావాలి రాసుకో భోగ సాధనం భోగాయతనం అంతా అందులోనే ఉంది నీ ఆంతరిక జగత్తులోనే ఉంది ఎవరికైతే ఈ ఆంతరిక జగత్తు సున్నాకొచ్చేసిందో ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు సున్నా దేని చేయాలట ఆంతరిక జగత్తుని చెయ్యాలి కానీ మానవుడు దేన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే బాహ్య జగత్తులో ప్రయత్నం చేస్తున్నాడు ఇది వచ్చి చిక్కు ఏమండి చూడాల్సినవన్నీ చూసేస్తే ఇంకా నాకేదీ చూడాలనిపించదండి చెయ్యాలనుకున్నవన్నీ చేసేస్తే ఇంకా నాకు ఏది చెయ్యాలనిపించదండి తినాలనుకున్నవన్నీ తినేస్తే ఇంకా నాకు ఎప్పటికీ తినాలనిపించదండి ఇలా పెట్టుకుంటాడు వీడి చేష్టలు ఎప్పటికంతా అంతమవుతాయి ఎందుకని జననంతో ప్రారంభమైంది వీడి చేష్ట మొదటి పని ఎక్కడ మొదలైంది జననంతో ప్రారంభమైంది ఎప్పటికి పూర్తి మరణంతో పూర్తి అది కూడా చేస్తే మరి మరణం తర్వాత వీడు లెక్కేద్దామంటే వీడు లేడు వీడు ఉన్నాడా లేదా అంటే మరణం తర్వాత అప్పుడు వీడికి ఈ శరీరం లేదు కాబట్టి ఈ పరిజ్ఞానం లేదు వాడు ముక్తుడా బద్ధుడా తెలియదు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఇలాంటి సాంప్రదాయాలు కూడా మన ధర్మంలో అందుబాటులోకి వచ్చినాయి అంటే ఏమిటి వీళ్ళకి చేష్టలే ప్రధానం ఇది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఏం ప్రధానం కేవలం చేష్టలే ప్రధానం అంతే కర్మ మార్గం అనమాట వీళ్ళు ఏమంటారు ఈ శరీరం దాటిపోతే వదిలేస్తే ఆ చేష్టలన్నీ ఆగిపోతాయి కదా ఆ సమయంలో ఈశ్వర సాక్షాత్కారం ఆ సమయంలో ఆ చనిపోయిన తర్వాత సాయుధ్యం ఆ తర్వాత ఎక్కడో బ్రహ్మలోకంలో కొంతకాలం ఉండి బ్రహ్మగారి ఉపదేశం పొంది అప్పుడు ఆయన తత్వమసి ఉపదేశిస్తే ఈయన అహం బ్రహ్మాస్మి అనే నిర్ణయానికి బ్రహ్మలోకంలో వస్తే అప్పటికెప్పటికో సాయుధ్యం వస్తుంది ఈ సిద్ధాంతంలో ఏది ప్రధానం అంటే చేష్టలే ప్రధానం చేష్టితం అది ప్రపంచం చేష్ట క్రియ ఇలా జాగ్రత్తగా ఏ సిద్ధాంత అనువర్తనాన్ని మనం విచారణ చేస్తున్నామని గుర్తించుకోవాలి సరే కొంతమంది ఏమన్నారు ఈ చేష్టలు కాదండి నీలో ప్రతిభ నీలో శక్తి ఉంటేనే కదా ఏ చేష్ట అయినా అసలు ఆ ప్రతిభ ఆ శక్తి లేకపోతే అంత వేస్టే కదా నీ చేష్టలన్నీ అసలు లేనే లేవు కదా కాబట్టి శక్తే ఆధారం అన్నారు శక్తే ఆధారం అనేటప్పటికి శాక్తేయం వచ్చేసింది అదో సిద్ధాంతం దాంట్లో ఏం చెప్తా ఎంతసేపు కూడా ఇచ్చాక్రియ జ్ఞాన ఆదిపర శక్తులే ఆ శక్తులు లేకపోతే సృష్టి లేదు ఆ శక్తి లేకపోతే వేస్టీ లేదు సృష్టి లేదు వ్యష్టి లేదు అంటూ ఉంటాం అదే ఆధారా బాబు అంటూ ఉంటాం అమ్మో అమ్మలేకపోతే ఎలాగండి అమ్మవారు లేకపోతే ఎలాగండి అసలు అమ్మే అంతా కూడా అమ్మే అయ్యని సృష్టించింది కదా అమ్మ లేకపోతే సృష్టి లేదు కదా ఇలా కూడా చెప్తూ ఇది శక్తి ప్రధానంగా చెప్పబడేంటి ఏమండి కొద్దిగా ఆగు నిదానం వెయిట్ అసలు ఆత్మ వస్తువుని ఇప్పుడు శక్తి అందామా చేష్ట అందామా పదార్థం అందామా యదార్థం అందామా తత్స్వరూపం అందామా తద్రహితం అందామా అన్వయం ఎటువైపు చేయాలి అసలు దీన్ని జాగ్రత్తగా విచారణ చేయాలి జ్ఞాన మార్గంలో తప్పుదవ పడిపోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి ప్రతి మజిలీలోనూ పది ద్వారాలు తెరుచుకుంటాయి ఆ పది ద్వారాల్లోనూ ఎటువైపు వెళ్ళాలో నీకు సరిగ్గా తెలియలేదు అనుకోండి అంతే సంగతులు ఆ జన్మకు అంతే సంగతి ఆ పోతూ ఉంటాడు అటే పోతూ ఉంటాడంట ఇంక దాన్ని ఎవరేం చేయలేదు మళ్ళా కొత్త ప్రపంచం ఎక్కడికక్కడ ప్రతి